ఒక మీటింగ్ లో దయచేసి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలో దేవుడు సాయం చేయాలి స్తోత్రం అయిన ప్రభా పాములకు వెళ్ళ స్తోత్రాలు దేవాసప్రభ మరొకసారి దేవాయస్వామ సన్నిధికి వచ్చిన బట్టి స్తోత్రం మా నుంచి ఇప్పటి వరకు సాయంకాలం దాకా కాచి కాపాడు దేవా హస్మ ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో బట్టి స్తోత్రం ఈ రోజు చుడుకుని మరణించారు దేవ కానీ మమ్మల్ని నుంచి దేవాయస్మాప్రభ ప్రేమ చేత మమ్మలను బట్టి స్తోత్రం మా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆసరించాడు దేవాయస్వామి పాటలో దేవ ప్రార్థనలో వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో దేవ హస్ మహప్రభ నీకు దేవ అంగీకారంగా మేము ఉండటం సాయం దయచండి దేవ నీ కొరకు శృతి యాగంగా మేము ఉండటం సాయం దయచండి దేవ హాప్రభా లోకం తట్టు తిరగకుండా దేవ నీ తట్టు తిరిగే ప్రజలుగా ఉండటం సాయం దయచండి మహాప్రభ నీకే మాయమ్మ ఘనత ప్రభావం చెల్లాల దేవ మా నెట్వర్క్ ఇష్యూ ఎక్కడ ఉండకుండా సాయం దాయిచ్చండి మా ప్రభా మీరే తోడైనాడు దేవా దేవాయప్రభ మంచి విత్త మంచి నేలని మేము సాయం దాయిచ్చండి దేవ చెట్ల పళ్లించి దేవ అందరికీ దేవస్మ ప్రభు అందరికీ దేవాయస్మ విటకు సాయం దాయిచ్చండి దేవ ప్రతి ఒక్కరికి చెప్పాలి మా ప్రభా దేవామ ప్రభు నీకు రక్షణలోకి రామ్మని చెప్పాలి మా మంది దేవ నిన్ను చూడకుండా నశిస్తున్నారు మా వారికి వెర్రితనంగా ఉంది మా నశించ వారికి దేవాల్వ దేవా మా ప్రభా నేను పూజించడానికి సాయం దాయిచ్చిందో ప్రతి ఒక్కరు నేను పూజించాలి సన్నిధికి రావాలి మా ప్రభు ప్రతి ఒక్కరిని సాయం దాయి చేయండి మా ద్వారా అయ్యటకు సాయం దాయి చేయండి దేవా మా ప్రభావ ఇంకెంతగానో దేవా ఎన్నో ప్రజలకు దేవా ఎన్నో గ్రామాలకు శువార్త అందలేదు మా ప్రభావ వెళ్ళి సాయం దాచిందో అటువంటి భారం మేము కలిగి ఉండాలి మా మా యొక్క కేబిపిఎం లో రోజు మేము నేర్చుకున్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభు అది దయచేయండి మా ప్రభా దేవృ ఇంకా అనేకలు రానై ఉన్నారు మా ప్రభావరిని ఆశరించాడు మా ప్రభావ త్వరగా వచ్చేట సాయం దయచేయండి నెట్వర్క్ ఇష్యూ లేకుండా సాయం చేస్తారని ఒక వాక్యంలో పాటలో ఆరంభంలో ప్రతి దాంట్లో మీరే మా సన్నిధితోడ ఉంటారని త్వరగా రాబోతు నైస్ క్రీస్ తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ ఎవరైనా పాట పాడతారు ప్రేజలో సిస్టర్ ప్రేజ్ సార్ నా వాసి వినిపిస్తుందా వినిపిస్తుందా వినిపి పాట పాడుకుందాక నీవు ఆరాధించక నేను మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ మేలు చేయక ఉండలేవయ్యా రాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరి నేను అమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం చావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుందలేక నానందం కోరేవాడాశలు తీర్చేవాడానందం కోవాడా నాశలు తీర్చేవాడాజమైనా ప్రేమా నిధి నిజమైనా ధన్నుతనాది ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ ఏ సయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా రాధించే వేల నడు నీదు హస్తములు తాకాయిన పశ్చాత్తాపము కలిగే నాను నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేల నందు నీదు హస్తములు తాకాయినందు పశ్చాత్తాపము కలిగేనాను నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలకు నీ మేలకు అలవాటయ్య నీ పాదముల్ వదలా కుంటి నీ కిష్టమారి కనుగుంటి తోచేరీ ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ kesayya melu cheyyaka neevu undalevayya aradinchaka neenu undalēnayya melu cheyyaka neevu undalevayya aradincha kaneenu undalēnayya పాపములు చేసాను నేను నీ ముందర నల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఊరా చింది నారదలలో పాపములు చేశాను నేను నీ ముందర నల ఎత్తలేను గల్గలి మనసు ఓ దాచింది నృదయము నీతో అంది నీకు వేరై మరలేన నీ నృదయం నీతో అంది నీ Naurudayamu, Nisho Andi, Neku Virai, Manalei Nani, Atisai Chedanithyamu, Ninnne Kaligunnantukku, Yesaiya, Yesaiya, Yesaiya, Yesaiya, Yesaiya. ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక ఉండలేనయ్యా అలవియా థాంక్యూ సిస్టర్ ప్రైస్లర్ అందరికి సిస్టర్ ప్రైస్లర్ అందరికీ థాంక్యూ అన్న నాగరేత్ర బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను ప్రైస్నర్ బ్రదర్ యా సిస్టర్ ప్రైస్లర్ సిస్టర్ ఆ రండి నికో వాక్యంలో నండి రెండవ దిను వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము క్రానికల్ సెవెన్ ఆ ప్రకారము సొలోమోను ఎహోవా మందిరమును రాజ కట్టించి ఎహోవా మందిరంందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించను ప్రార్థన చేసుకుంటాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పేపర్లోకి తండ్రి మహోన్న దృవైన దేవా మారని మార్పు చెందిన మహిమ కలిగిన దేవా పరిశుద్ధమైన నామాన్ని బట్టి మేము ప్రస్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను ఇది మంతిలో మీరు చూపిన వందనాలు దేవా ఈ సాయంకాలం సమయంలో నేను మా ప్రియులు తండ్రితో కలిసి ఈ రీతిగా నేను మా తండ్రి మీ సన్నిధికి రావడానికి మీరు చూపిన గ్రూప్ కై మీకు వందనాలు చెల్లిస్తూ ఆరంభ ప్రార్థన మొదలుకొని దాసుడు సహోదరుడు రవి బ్రదర్ పాట ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి నేను చూపిన గ్రూప్ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను నేను అమరావతి సాయంకాల సమయంలో ని వాక్యం ధ్యానించినట్టుండగా ని వాక్యం చుట్టూ చేరు వచ్చేటుగా ప్రప లేఖన భాగముల ద్వారా నాతో మాతో మా అందరితో మీరే మీరు మా ప్రతి అవసరత ఎదిగిన దేవుడిగా ఉన్నావు ఆయన ఇదిగో మీ కనికతం చూపించండి నీ యొక్క మెల్లనైన స్వరమును విన్న ఈ కృప మాకు దయచేయండి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయము ఇదిగో మాకు అనుగ్రహించమని నేను ఇదిగో మీ కృప చూపించమని ఇదిగో నీ వాక్యము మా జీవితంలోకి ఎంత పాదములకు దీపము నా త్రోవకు వెలుగు అన్నట్లుగా మాకు ఎంతైనా అవసరము నేను ఇటు వాక్యాన్ని నేను మరి తండ్రి ఆసక్తితో విన్నటుకును ధ్యానించుటకును మాకు నేర్పించము నీ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వంద నాలుగు స్తోత్రాలు చెప్పిస్తాము మరి ఒకసారి మాట్లాడేదేవా హృమారాస్థుతిస్తూ ఆరాధిస్తూ నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న యోగ్యదాసు నన్ను సంపూర్ణంగా ఖాళీ చేసి నీ సులువు నీ మాటలు నా నోటి నుంచమని ఏస పరిశుద్ధమైన మమ్మల్ని స్థుతించి ప్రార్థించడం వేడుకున్నాం తండ్రి ఆమె సంగమా దేవుని బిళ్ళారా ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుడు మరొకసారి రీతిగా మీ మధ్యలోకి రావటానికి నాకు ఇచ్చిన ధన్యత దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్న లేఖన భాగము సులోమోను దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క ఆలయాన్ని కట్టించినప్పుడు ఈ లోపము లేకుండా తన పని అంతా కూడా ముగిస్తా వచ్చినాడు అనే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటా వచ్చినాం దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేపడుతుంది అంటే మరి చోట ఈ రీతిగా కార్య ఆరంభము కంటే కార్యంతము మేలు అయితే మన జీవితంలో అనేక విషయాలు ఆరంభిస్తాము అనేక విషయాలు గొప్పగా ఆరంభిస్తాము కానీ వాటి ముగింపు విషయంలోకి వచ్చేటప్పటికీ ఎలాగో మన జీవితం ఉంది ఆ ఆ పనుల విషయంలో మనం ఎలా ముగిస్తు ఉన్నాము అనేది బహు ప్రాముఖ్యమైనది సులోమోను ఆయన తన తండ్రి అయిన దావిదు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆ తన తండ్రికి బహు కోరిక దేవుని కొరక ఒక ఆలయాన్ని కట్టించాలని అయితే ఆ విషయంలో దేవుడు తనను తనతో మాట్లాడి నువ్వు కట్టకూడదు నీ రక్తం చెందించిన చేతులు కాబట్టి నీ స్థానంలో వచ్చి నీ కుమారుడు నా మహిమ నా నామ ఘనత కొరకై ఒక మందిరాన్ని కట్టిస్తాడు అని చెప్పేసేసి చెప్పిన తర్వాత ఆ రీతిగా సులోమను తన తండ్రి తర్వాత రాజుగా అభిషేకం పొందిన దేవుని యొక్క ఆలయాన్ని కట్టి దానిని సంపూర్ణంగా ముగించిన లోపము లేకుండా తన కూడా ముగిస్తా వచ్చినాడు ఏమైనా సంగమా దేవుని బిడ్డారా ఈ లోపము లేకుండా దేవుని పని నెరవేరుస్తూ వచ్చినాడు సలోమోను అయితే దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకున్నవాడుగా ఉన్నాడు దేవుని యొక్క నడిపింపును పొందుకుంటాడు పొందుకుంటూ వచ్చినాడు తద్వారా తద్వారా దావీడు సలోమోను దేవుని మందిరాన్ని సంపూర్ణంగా ముగిస్తా వచ్చినాడు అయితే అవును కదండి దావే దా సులోమాను దేవాలయాన్ని కట్టించినాడు పడిపోయింది మరలా తర్వాత నిహిమ్యా స్థానం నెహిమ్య ఆ యజ్రా అది కూడా పడిపోయింది కదా దానికి మనకేం సంబంధము అంటే దేవుని యొక్క వాక్యం నూతన నిబంధనలో రెండవ కోరింతిలక రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారో వచనము ఈ రీతిగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది రెండవ కోరిన తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారో వచనము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన కలిసి తెలుగు బైబుల్లో దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము దేవుని ఆలయమై ఉన్నాము ప్రేమైనా దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అపోస్తులేని పౌలు ఇక్కడ మనకు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము నీవు నేను జీవము కలిగిన దేవుని సంగము లేదా దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అంటే ఆ మహిమ కలిగిన దేవుడు ఆనాడు ఆ ఇరుషులేములో తన మహిమను నింపిన దేవుడు తర్వాత ఎవరు సమీపింపురాని తేజస్సులు అమరత్వం కలిగి కోటాను కోట్ల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన స్థితి గానములు చేయబడుచున్న దేవుడు ఆకాశం సింహాసనముగా భూమి పాపి ఆసీనుడైన గొప్ప దేవుడు నీ యొక్క నా యొక్క హృదయంలో నివసించటానికి ఇష్టపడిన వాడిగా ఉంటూ ఉన్నాడు నీ నా హృదయంలో నివసించటానికి ఇష్టపడిన వాడిగా ఉంటూ దేవుని బిడ్డలారా మరి దేవుడు మన హృదయంలో ఉంటే దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ఆయన ఆయనను అంటే ఆలయంగా చేసుకుని మన హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకుంటే మన జీవితాలు ఎలాగో ఉండాలి మన జీవితాలు ఎలాగ ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ మనము మన సంపూర్ణంగా కూడా దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఒకవేళ లోకాన్ని మనం విడిచినా లేదా ప్రభు రాకడ రెండవ రాకడ సమీపమై ఆయన రా రెండవ రాకడలో మనం ప్రత్యక్షమైతే ఆయన ఉన్నట్లుగానే మనము ఉన్నామని తెలుసుకుంటాం అంటే మనం ఎలాగ ఆయన కూడా అదే రీతిగా ఉన్నాడని ఆ రీతిగా ఉంటేనే నీవు నేను ఎత్తబడే గుంపులో లేదా ఆ రాకడలో ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండబోతా ఉన్నాం ఒకవేళ ఆయన యొక్క సారూప్యము లో నీవు నేను మార్చబడకపోతే లేదా దేవుడు నీనా హృదయములలో నేనా హృదయములలో ఆయనను ప్రతిష్ఠించుకోనకుండా ఉంటే నీవు నేను ఆ యొక్క ఆ రాకడులో ఎత్తబడలేమేమో ప్రభువుని అంగీకరించినాం ప్రభువును మన పాపాలన్నీ ఒప్పుకున్నాము మరి నీటి బాప్తిలో సాక్ష్యం ఇచ్చాము వారం బలలో ప్రభు బలలో చేవేస్తూ ఉన్నాము ఇవన్నీ చేస్తూనే ఉన్నాము కానీ నీ హృదయంలో నా హృదయంలో దేవుని ఆలయముగా ఉందా ఒక ప్రశ్న మనల్ని మనమే ఒక్కసారి ప్రశ్నించుకుంటే మన జీవితాలు మనకు తెలుసు ఒకవేళ దేవుడిని ప్రతిష్ఠించుకోకుండా ఇంకా ఉంటే ఈ సాయంకాల సమయంలో ప్రభువును నీ ఆలయముగా నీ యొక్క హృదయాన్ని దేవునికి ఆలయముగా చేసుకోవాలి ఎందుకంటే హృదయము మోస్కరమైనది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడూ లేడు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది ఒకవేళ నువ్వు దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించకపోతే ఒకవేళ నీ దేవుణ్ణి నీ హృదయంలో నీవు స్థిరపరచుకోకపోతే నీకు ఆ యొక్క ఆ ఆ అంటే ప్రభువుని హృదయంలో ఉన్నాడు అనే ఆ దృఢమైన నిశ్చేతని జీవితంలో లేకపోతే సహోదరుడ సహోదరి నిన్ను నీవు నన్ను నేను మోసపరుచుకుంటున్నావేమో కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనము జీవనము దేవుని ఆలయమై ఉన్నాము అంటే జీవు దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకునాలి ఎందుకంటే కీర్తనలో నూట ఇరవై ఏడవ అధ్యాయము నూట ఇరవై ఏడవ కీర్తనం ఒకటో వచ్చినం ప్రకారము యహోవా ఇల్లు కట్టని అడలా దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే అంటే దేవుణ్ణి యస్సు ప్రభుని నీ జీవితంలో నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా ప్రతిష్ఠించుకోకుండా మనమెంతో ప్రయాసపెడతా ఉంటాం మన జీవితంలో ఈ లోకంలో ఎన్నో విషయాల కొరకు ప్రయాసపడతా ఉంటాం ఎన్నో విషయాల కొరకు పనులు విస్తారమైన పనులు పెట్టుకొని బిజీ బిజీ బిజీ బిజీగా ఉంటాం దేవుడు ఇచ్చిన దాంట్లోని సంతృప్తి లేని జీవితం ఉంటుంది కొన్నిసార్లు తద్వారా ఎంతో ప్రయాసపడతా ఉంటాం కానీ మన జీవితాన్ని కట్టుకోలేని స్థితిలో ఉంటాం మనం అందుకే ఎప్పుడైతే యేసు ప్రభుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు ఆయన మన ఇల్లు కట్టేవాడిగా ఉంటాడు అప్పుడు ఆయన మన జీవితాన్ని కట్టేవాడిగా అప్పుడు ఆయన నీ నా జీవితాన్ని క్రీస్తు అనే బండపైన మన అడుగులు స్థిరపరిచేవాడిగా ఉండుకుంటూ ఉన్నాడు అలాగూ లేకపోతే సహోదర సహోదరి దేవుని యొక్క వాక్యానుసారముగా సాయంకాల సమయంలో ప్రభు ప్రేమను బట్టి హెచ్చరించేది యేసు ప్రభుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా నీ హృదయం ఉద్యోగం దేవునికి ఆలయముగా ఉందా ఒకవేళ లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా అది ప్రయాస వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది ఎందుకయ్యా అంటే ఈయన పిల్లపిల్లకి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచ్చిన చూసినట్లయితే ఆయన దాసుని స్వరూపం అంటే ఆయనని హృదయంలో ప్రతిష్ఠించబడటానికి నీనా హృదయంలో ఆయన ఆ ఆలయముగా కట్టబడటానికి ఆ మహిమను విడిచి లోకానికి వచ్చినాడు ఆ ఆ పరలోక రాజ్యంలో తండ్రితో కూడా వండుట విడిచిపెట్టకూడని భాగ్యం కానీ రితునిగా దాసునిగా తను తాను తగ్గించుకొని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు చోటు లేదు ఇంతగా తగ్గించుకుంటూ లోకానికి వచ్చినాడు ఆ కేవలం మాట సమస్తమును సృష్టించిన దేవుడు ఒక్క మాట ఒక ఆ సమ వెలుగు కలిగిన కాకంటే నీరు నీరు వేరు గారిపరచబడిన కాకంటే నీరు వేరుచి వేరుపరచబడతా వచ్చింది భూమి మీద మొక్కలు మొలచిన కాకంటే మొక్కలు జంతువులు జంతువులు వచ్చిన గాకంటే జంతువులు వచ్చినాయి చేపలు వచ్చినాయి పక్షులు వచ్చినాయి సమస్తము వచ్చినాయి పర్వతాలు స్థిరపరచబడతా వచ్చినాయి క్రిమైన సంగమ సహోదరుడ సహోదరి దేవుని యొక్క సైంటిఫిక్ గా ఏం చెప్తా ఉంటదంటే ఈ భూమి ఈ భూమికి ఈ భూమి ఏ రీతిగా అయితే స్థిరపరచబడతా వచ్చిందో ఇది భూమి గాలిలో వెలాబాడీయబడతా వచ్చింది అది అలాగే తిరుగుతూ ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతా ఉంటుంది అంటే ఇంత ఇంత అంటే తిరిగే భూమి మీద నీవు నేను స్థిరముగా ఉండగలుగుతున్నా అంటే అంత జ్ఞానం కలిగిన దేవుడు అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని ఈ యొక్క పాప శరీరంలో ఆయన లోకానికి వచ్చినాడు ఈ పాప లోకంలో నీ కొరకు నా కొరకు వస్తూ అంత మాత్రమే కాదు నీ పాపముల కొరకాయ నా పాపముల కొరకాయ అయిన కలువురు శిరువులు ఆ వెళ్ళను చెల్లించినాడు ఎందుకంటే దేవునికి ప్రజలకు మధ్యలో పాత నిబంధన చూసినట్లయితే సులోమును కట్టించిన ఆలయంలో ఆ పరిశుద్ధ ఆలయంకి అతి పరిశుద్ధ ఆలయంకు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండింది అంటే ఆ అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యము దేవుని సన్నిధికి నీవు నేను వెళ్ళలేము కేవలము ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్లి ప్రజల పాప పరిహారార్థమై ఆ రక్త ప్రోక్షణ చేసి ఆ పాప పాప క్షమాపణ నిమిత్తమై ఆ బలిగావిస్తా వచ్చేవాడు కానీ నీకు నాకు నీవు అది కూడా ఇస్రాయెల్ ప్రజలకు మాత్రమే సుమి నీకు నాకు లేదండి కానీ యేసు క్రీస్తు లోకానికి వచ్చట ద్వారా ఆయన కలువరి శిల్వలో ఆయన ఆ ప్రాణము పెట్టి తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చున్నానని చెప్పినప్పుడు ఆయన ఆ ఆయన ఎప్పుడైతే ప్రభావాన్ని తండ్రిని నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు అన్నారు ఆ మాట అనగానే ఆ గర్భ దేవాలయంలో ఆ పరిశుద్ధ అతి ఆలయంలోకి పరిశుద్ధ స్థలానికి అతి స్థలానికి మధ్యలో ఉన్న తెర రెండుగా చిరిగింది అంటే ఆ ప్రవేశం అనేది ఏర్పడింది దేవుని సన్నిధికి రావటానికి అబ్బా తండ్రి అని అన్ని జనాంగము ఎటువంటి వాగ్దాన నిబంధన లేని ప్రజలము ఎటువంటి దేవునితో సహవాసం లేని ప్రజలము తర్వాత పరదేశీలమైన మనకు నీకు నాకు దేవుని దగ్గరకు వచ్చి తండ్రి అబ్బా అని గొప్ప భాగ్యము దేవుడు యేసు ప్రభు ద్వారా నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు కాబట్టి ప్రి సహోదరుడ సహోదరి ఆయన చేసిన ఆయన చేసిన త్యాగమును బట్టి ఆయన చేసిన ఆ ఆ సమర్పణను బట్టి నీవు నేను కూడా ఆ ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా త్యజించుకోవాలా అందుకే రోమిలిక్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకట వచనంలో మాట చదువుకుందాం చూడండి రోమిలిక్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది తర్వాత కూడా చూస్తే ఈలో మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మన మీ మనసు మారి నూతన రూపాంతరము పొందుడి ప్రేమన్న సహోదరుడు సహోదరి దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క ఆయన నీ కొరకాయ నా కొరకాయ ఆ కలువురి శిలువలో ముప్పై మూడున్నర సంవత్సరాల యవ్వన ప్రాయంలో నీ కొరకు నా కొరకు ఆయన శరీరం అంతా దున్నబడతా వచ్చింది నీ కొరకాయ నా కొరకాయ ఆయన రక్తం అంతా వచ్చింది నీ కొరకాయ నా కొరకాయ ఆయన చేతులకు మేకలు ఆయన పాదములకు మేకలు కొట్టబడతా వచ్చినాయి ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టబడతా వచ్చింది సహోదరుల సహోదరి అంటే ఆయన నీ కొరకు అంతగా పాపులము దౌర్భాగ్యులము ఎందుకు పనికిరాని వారము అబ్రహాం అంటాడు కదా దుమ్ము దులితో సమానమైన వాడిని నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను అంటాడు ఇంకొక చోటు దావీద్ అంటాడు కదా అయా ఇదిగో ఆ దావీ కూడా తను ఎంతగానో తగ్గించుకుని అంటే నీవు నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు మనుషు జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అని చెప్పేసేసి నేను ఎంత మాతృవాడినాయ నీవు నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకున్నావని దావీది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అయితే పాత నిబంధనలోనే దావీదు అంతగా కృతజ్ఞత కలిగి జీవిస్తే నూతన నిబంధనలు నీ కొరకే నా కొరకై ప్రభు వారు ఆ దావీ సంతానంలో పుట్టి నీ కొరకై నా కొరకే ఆయన సమర్పించుకుంటూ వచ్చిన దాన్ని బట్టి నేను కూడా మన శరీరంలో సజీవ యాగముగా సమర్పించుకొని సేవ చేయాలని దేవుని యొక్క వాక్యము ప్రేమతో నేను నాకు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేయబడతా ఉంది సహోదరుడు సహోదరి నువ్వు సజీవ యాగముగా సమర్పించుకున్నావా నీ జీవితాన్ని లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సశీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎరుకో మార్గము వెళ్తున్నప్పుడు జక్కయ్య అనే ఒక వ్యక్తిని కనుగొన్నాడు ఆ జక్కయ్య కూడా ఆశ కలిగింది ఏసెవరో చూడాలని చెప్పేసేసి తను పొట్టిగా ఉన్నందున మేడి చెట్టు ఎక్కుతా వచ్చినాడు మేడి ఎక్కిన తర్వాత జక్కయ్య హృదయాంతరంగా నిరిగిన దేవుడు ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్య నువ్వు కిందికి దిగిరాడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పేసి ఏ జక్కయ్య ఇంట్లోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాలు వస్తూ వచ్చినాడు ఆయన ఇంట్లో వచ్చినప్పుడు జక్కయ్య చేసిన భవిష్యత్ పాపములన్నీ తనకు కనిపిస్తా ఉన్నాయి తను ఎవరెవరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకుంటా వచ్చినాడు అక్కడే ఒక సెటిల్మెంట్ ఎంత గొప్ప త్యాగం చేస్తా వచ్చినాడు ఎంత గొప్ప సమర్పణ కలిగిన జీవితం జక్కయ్య చేస్తా వచ్చినాడు అక్కడ ప్రేమ సహోదరుడు సహోదరి అది ఈ లోక సంబంధమైన సమర్పణ కావచ్చు నీవు నేను కూడా అట్టి సమర్పణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము అంటే ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో కేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో అప్పుడు బహుశా నేను అనుకుంటాను తను చేసిన పాపములన్నీ గుర్తొస్తా ఉన్నాయి తను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటా యేసు ప్రభుత్వ ఆ ఆ యేసు ప్రభుతో చెప్పేసినాడు ప్రభా ఇదిగో నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి నాలుగంతలు ఇస్తాను నా సగ మాస్తిని భేదలకు మిగిలిన దాంట్లో నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకుంటే వాళ్ళకి నాలుగు రూపాయలు చొప్పును నేను వాళ్ళకి ఇచ్చేస్తాను ఎంతో సమర్పణ వాట్ ఇస్ సాక్రిఫైస్ జక్కయ్య జీవితంలో మరి నీ హృదయంలో జక్కయ్య ఇంట్లోనికి యేసు ప్రభు వస్తే జక్కయ్య అంత సమర్పణ కలిగిన జీవితం జీవిస్తా వచ్చినాడు మరేసు క్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో ఆలయంగా ఉంటే నీవు సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉన్నావా దేవుని కొరకే సమయాన్ని వెచ్చించుటలో సమర్పణ కలిగి ఉన్నావా ఇలోక సంబంధమైన విషయాలను త్యజించుటలో సమర్పణ కలిగి ఉన్నావా ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధముగా కాపాడుకునేటిలో సమర్పణ కలిగి ఉన్నావా క్రైస్తవులకు ఉన్న ఒక నిర్లక్ష్య ధోరణి ఏంటంటే ఏం కాదులే చేసి ప్రభు నేను పాపిని నన్ను క్షమించాయా నా తప్పులు క్షమించాయా అంటే క్షమిస్తాడులే అనుకుంటా బహుశా ఆయన కనికిరం కలిగిన దేవుడు క్షమిస్తాడేమో కానీ ఒక పాపము ఒక పాపము నీ జీవితంలో నువ్వు చేస్తే ఆత్మీయముగా ఒక సీక్రెట్ స్పిరిచువల్ సీక్రెట్ ఒక సీక్రెట్ నీ జీవితంలో మోసివేయబడుతుంది ఒక పాపానికి ఒక ఆత్మీయమైన సత్యము జీవితంలో మరుగు నా జీవితంలో మరుగు కాబట్టి క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు నిర్లక్ష్యం అనేది పనికిరాదు అపుస్తుల కార్యములు పదో అధ్యాయంలో కూడా చూసినట్లయితే కొర్నేలి జీవితాన్ని చూస్తాం కొర్నేలి దాన ధర్మములు తన మంచి పనులు కూడా ఎంతో సమర్పణ కలిగిన ఉన్నాడు కొర్నేలి అందుకే దేవుడు కొర్నేలిని దర్శిస్తా వచ్చినాడు ప్రిమన్ సహోదరుల సహోదరి నీ జీవితము నా జీవితంలో యేసు ప్రభు యొక్క ఆలయముగా నీ హృదయం ఉన్నదా ఉంటే నువ్వు సమర్పణ కలిగి ఉన్నావా దేవుని యొక్క వాక్యాన్ని దానించట్లు దేవుని యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించుట్లు ఇతరుల కొరకు ప్రార్థించట్లు ఆ సమర్పణ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా ఒకవేళ లేకపోతే ఇదే అనుకూల సమయం ప్రభు దగ్గర క్షమాపణ కోరు ప్రభుని అడుగు ప్రభు అందుకో నా జీవితంలో ఎటువంటి సమర్పణ లేదయ్యా అందుకు అనుకరించు సమర్పణ కలిగిన జీవితం నాకు దాయిచ్చి కాబట్టి ఈనాడు సంఘానికి సాదృశ్యమైన అంటే నేటి క్రైస్తవ సంఘానికి సాదృశ్యమైన సంఘము ఒకటి కనిపిస్తూ ఉంది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయంలో చూసినట్లయితే లవోదికి సంఘం ఈ లవోదికీయ సంఘంలో సమర్పణ అనేది లేదు సమర్పణ అనేది లేదు చూడండి ఈ యొక్క ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం పదిహేడు నుంచి చదువుకుందావు నీ క్రియలను నేను ఎరుగుతును నీవు చల్లగానైను వెచ్చగా నైను లేవు నీవు చల్లగా నైను వెచ్చగానైనా మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిల్వెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను ఇంకా తర్వాత చూస్తే నీవు దౌర్భాగ్యుడును దిక్ దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవను దరిద్రుడవను గ్రుట్టివాడవును దిగంబరుడును అయినావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు సహోదరుడ సహోదరి ఇది నేటి క్రైస్తవ సంఘానికి సాదృశ్యమైన సంఘము ఆనాడు లవోదికే సంఘము ఫిజికల్ గా అంటే సంగముగా ఉంటా ఉండింది ఈ యొక్క ఈ కాలము ఈ లవోదీయ సంఘానికి సాదృశ్యమైన కాలముగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే చూస్తే ఇదే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం ఏం నాకు ఇదిగో నేను తలుపున నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిని ఎడల నేను అతని ఎద్దుకు అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు ప్రేమైన సహోదరుడ సహోదరి దుఃఖకరమైన సంగతి ఏంటంటే ఈనాడు సంఘంలో యస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క ఆనవాలు కనిపిస్తలేదు ఈనాడు సంఘం వెలుపుట ఆయన సంఘం వెలుపుట ఉండి తట్టుచూ ఉన్నాడు అయితే వ్యక్తిగతంగా నీవు నేను కూడా సార్వత్రిక సంఘములో భాగం నువ్వు నేను సార్వత్రిక సంఘములో అంగములుగా పిలువబడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏమైనా సహోదరిగా నీ హృదయంలో అంటే సంఘంలో అంగములుగా ఉన్నా మనం కూడా అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాము అయితే ఇక్కడ ఎవడైనా ఇదిగో తలుపునద్దు నుండి హృదయం అనే తలుపునద్దు నుండి తట్టుచున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభు సంఘం వెలుపులో ఉన్నారు హృదయంలో ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభు హృదయం వెలుపులా ఉన్నారు దుఃఖకరమైన సంగతి మనకి మనము నాకు నేను జస్టిఫికేషన్ ఇచ్చుకుంటా ఉంటాను నన్ను నేను పూర్తిగా అంటే నేను మంచివాడనని నేను క్రైస్తవుడనని నేను యసుక్రీస్తు ప్రభుత్వ దేవుని సేవ చేస్తున్నానని ఐ సెల్ఫ్ మెనీ సర్టిఫికేషన్స్ నాకు నేను సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటాను బట్ ఇక్కడ సంఘం కూడా ఈనాడు సంఘం కూడా ఇదే పరిస్థితుల్లో ఉందండి మేము ఆ పరిచయ చేస్తున్నాము ఈ పరిచర్ చేస్తున్నాము అక్కడ సేవ చేస్తున్నాం ఇక్కడ సేవ చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు అక్కడ అసలు సంఘంలోనే దేవుడు లేడు సంఘంలోనే యేసు క్రీస్తు లేరు ఆయన బయట తలుపు దగ్గర తలుపు తట్టుచున్నాడు బహుశా క్రైస్తవ జీవితంలో నీవు నేను కూడా ఒకవేళ మోసం చేసుకుంటున్నామేమో మన హృదయం మనల్ని మోసపరుస్తుందేమో కేసు ప్రభుకి స్థానం లేకుండా దేవుని బిడ్డలమే అనుకుంటున్నాం దేవుని సేవ చేస్తున్నావు అనుకుంటున్నాం నీ దేవుడే మన హృదయంలో లేడు ఒకవేళ ఆ రీతిగా మన జీవితాలుంటే మొదటి కోరి తిలక పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మొదటి కోరిన తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన రోజు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియో మీరెరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు దేవుడు వాణిని పాడు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు సహోదరుడు సహోదరి మనం దేవుని ఆలయమై మీరు ఎరుగురాని కురింత రాసిన కొరింతి సంఘాన్ని ప్రభు పౌలు అపోస్తు పౌరులు ప్రశ్నిస్తా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ హృదయాల్లో వారి యొక్క ఆ హృదయాల్లో ఉన్నాడనే సత్యాన్ని మరిచిపోయి ఈ హృదయాన్ని ఏం చేసుకుంటున్నారని పాడు చేస్తా ఉన్నారు దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తా ఉన్నారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తా ఉన్నారు సంఘంలో ఎన్నో రకాల సమస్యలు సృష్టిస్తా ఉన్నారు హెచ్చు తగ్గులు డబ్బు ఉన్న వాళ్ళని గొప్పవారిగా చూస్తూ ఉన్నారు పేద వాళ్ళని ఇంకా తొక్కిపట్టి చూస్తా ఉన్నారు అక్కడ సంఘంలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటా ఉన్నాయి అక్కడ పౌలు కొరింతి సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు ఇది ఒకవేళ మీ ఆలయాన్ని పాడు చేస్తుంటే దేవుడు మిమ్మల్ని పాడు దేవుని ఆలయాన్ని మీరు పాడు అంటే ఈ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోకుండా ప్రభువు హృదయంలో లేకుండా ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారమైన క్రియలు ఇష్టానుసారంగా అబద్దాలు ఆడటము ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటము మనం చేస్తా దేవుడు ఇక్కడ ఒక హెచ్చరిక ఎవడైనా నువ్వు దేవుని ఆలయము పాడు చేసిన ఏడల్లా దేవుడు వాణినే పాడు చేయను బి వెరీ కేర్ఫుల్ మనం చాలా జాగ్రత్త వహించాలి ప్రి సంగమా సహోదరుడు దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము రెండంచులు అందుకే హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలు ఎలాగూ తప్పించుకుంటావు యు కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద పనిష్మెంట్ అంటే ఈ రక్షణను ఇది మన హృదయంలో ఉన్న దేవునిని మనము సరైన విధానంలో ప్రతిష్ఠించుకొని ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోకపోతే ఆయన ఆ పని అంటే మనము కార్యం ఆరంభించినా మన జీవితంలో ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించినామో అప్పుడు ప్రభువు మన హృదయంలోకి వచ్చినాడు మరి మన జీవిత ముగింపు వరకు కూడా ఆ ప్రతిష్ఠించిన యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో లాగే ఉండాలి మన హృదయం పవిత్రంగా ఉండాలా మన హృదయం పరిశుద్ధమైనదిగా ఉండాలా మన హృదయం నిష్కమైనదిగా ఉండాల ఏసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో ఉన్న యేసు క్రీస్తు ప్రభును అనేకులు చూడగలుగుతారు అప్పుడు అనే సమాజంలో దేవునికి మహిమ నీ ద్వారా నా జీవితం ద్వారా అక్కడ ఆ మందిరాన్ని సులోమును కట్టించినప్పుడు ఈ మందిరం యొక్క మహిమను చూడాలని ప్రపంచ దేశాల నుంచి జనాలు వచ్చి చూసేవారు ఇంత సచే బ్యూటిఫుల్ టెంపుల్ హీ హిల్డ్ ఫర్ ద లాడ్ గొప్ప మందిరాన్ని అద్భుతమైన మందిరాన్ని చలువ ముందు దేవుడిని మహిమ కొరకై కట్టిస్తా వచ్చినాడు మరి ని జీవితంలో నా జీవితంలో ప్రతిష్ఠించబడిన ఆ ఆ యేసు క్రీస్తు ప్రభు జీవితం ద్వారా నా జీవితం ద్వారా మహిమ పొందుతూ ఉన్నాడా అనేకులు చూడగలుగుతూ మన కుటుంబంలోని సభ్యులు చూడగలుగుతూ మన చుట్టుపక్కల ఉన్నవారు చూడగలుగుతున్నారా నీతో పనిచేసేవారు నీలో ఉన్న ప్రభువును నీలో ప్రతిష్ఠించబడిన ప్రభువును చూడగలుగుతున్నారా ఒకవేళ లేదు అంటే ప్రిమన్ సహోదరా సహోదరి ని హృదయాన్ని పాడు చేసుకునే స్థితిలో ఉన్నావేమో నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నామేమో ఒకసారి దేవుని యొక్క వాక్య పెరుగులో మన జీవితాలు పరీక్షించుకుందా జక్కయ్య తన సంపాదన పేదలకు విధవరాండ్రకు తర్వాత ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు వారికి సమర్పణ సమర్పిస్తా వచ్చినాడు గొప్ప సమర్పణ కలిగిన జక్కయ్య నీ జీవితంలో నా ప్రతిష్ఠించుకొని ప్రభువునికి మహిమ తీసుకొని రావటం లేదు అంటే కారణం ఏంటో తెలుసా సమర్పణ మన శరీరాలను సజీవయాగముగా సమర్పించలేకపోతా ఉన్నా ఇంకా ఈ లోక్ సంబంధమైన ఆశలు ఇంకా ఈ లోక సంబంధం ఆయన క్రియలు ఎన్నో వెంటాడుతూ ఉన్నాయి అందుకే దేవుడు ఆ లోపల ఈ హృదయంలో ఉండలేక ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తుంటే ఆయన నీ హృదయంలో నా హృదయంలో ఉండలేక బయటకెళ్ళిపోయాడు ఇప్పుడు బయట తలుపున దునుడి తట్టుతూ ఉన్నాడు హృదయం అనే తలుపును తట్టుచూ ఉన్నాడు ప్రతిష్ఠిస్తావా ఈ దినం ఒకవేళ ఎప్పుడో ప్రతిష్ఠించేసి మరలా మన ఏమైన క్రియలను బట్టి ఆయన బయటకు వెళ్ళిపోయాడేమో మరలా ఇప్పుడు బయట నుంచి ఆ ధర ఆ డోర్ కొడుతూ ఉన్నాడేమో మన సహోదరి ఆ హృదయం అనే తలుపును ప్రభు కొరైతేరు ప్రభువును ప్రతిష్ఠించు ప్రభు మహిమార్థమై ఈ ప్రతిష్ఠించబడిన ఈ హృదయాన్ని పరిశుద్ధమైనదిగా నిష్కలంకమైన హృదయముగా దేవునికి మహిమ తీసుకొచ్చే హృదయముగా మార్చబడ ఆ రీతిగా ఆ ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ రెండవ రాకడైతే ఆయన రాకడలో ఆయన ఉన్నట్లుగానే మనం ఉండాలని కోరుతాం అప్పుడే ఎత్తబడతాం అప్పుడే ఆ ఆ ఆ యొక్క యొక్క విందులో నీకు నాకు పాలు పంపులుంటాయి లేకపోతే కష్టం సుమి దేవుని ప్రేమను బట్టి బ్రతమాలుకునే విషయం ఏంటంటే నీ జీవితంలో నీ జీవితంలో దేవుని ప్రతిష్ఠించుకున్నావా ప్రతిష్ఠించుకునబడిన దేవుడు నీ హృదయంలో ఉన్నాడా ఉంటే దేవునికి సంతోషం నిలబట్టి సమస్త మహిమాఘనత దేవునికే నిలబట్టి ఒకవేళ లేకపోతే ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించు ప్రభు నాలు నీకు మహిమ లేకుండా నేను జీవిస్తా వచ్చిన అయ్యా ఇదిగో నేను సజీవ యాగముగా నేను సమర్పించుకోలేకపోతా ఉన్నాను ప్రభు బలహీన నన్ను బలపరిచి ఆయన ఎంత మాత్రమున త్రోసివైన దేవుడు ఎంత ఘోర పాపివైనా ఎంత అంటే ఎంతగా మన మన జీవితాలు ఎంత భ్రష్ సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన దాన్ని బాగు కీర్తనలు గ్రంథం నూట మూడవ అధ్యాయంలో చెప్పినట్లుగా తూర్పునకు పడమర ఎంత దూరమో అంతగాని పాపములను దూరపరిచింది దేవుడు దూరపరుస్తాడు దూరపరిచి తిరిగి ఆయన ప్రతిష్ఠించబడి పరిశుద్ధమైన జీవితము పవిత్రమైన జీవితం నిష్కలంకమైన జీవితం జీవించడానికి ప్రభువు మనకు కృపానుగ్రహించినగా దేవుడి కొన్ని మాటలు మన వెనుకల్లో దీవించినగా తండ్రి దైగలు దేవాత నామాన్ని బట్టి మీకు చెల్లిస్తా నేను ఐదుగో సులభను పని అందరిని ముగిస్తా వచ్చినాడు నేను ఈ మందిరాన్ని నామ ఘనత కొరకాయ ఆ మందిరాన్ని కట్టిస్తూ వచ్చినాడు ఐదుగో మరి తండ్రి ఆ మందిరానికి సాదృశ్యంగా తండ్రి ఎదుగు మా హృదయాల్లో నివసించడానికి ఇష్టపడిన దేవుడు వైదిగో ఆ మహిమను విడిచిగో ఆ కోట అనుకోట్ల దేవదూతల చిత నిత్యమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్థుతి గానములు చేయబడి ఆ మహిమను విడిచి ఏ ఆయదుగో రిక్తునిగా దీనునిగా తండ్రి ఇదిగో లోకానికి వచ్చిన ఏ నా మా పాపముల కొరకాయ ఆ కల్వరి సీనివలో మీరు చెల్లించిన వేళని బట్టి మీకు వంద నాలుగు ప్రసఫ్ దిగనమ్మర్ తండ్రి అయిదుగో ఆయన అమర్ తండ్రి అరీతిగా ఎద్దుకు తండ్రి ఎద్దుకు రావటానికి మాకు ఇచ్చిన బట్టి మీకు వంద నాలుగు ప్రసఫా మీ కృపి చూపించిన ఆయన తండ్రి అబ్బా అని గొప్ప ధన్యతను పాపులము దౌర్భాగ్యులము ఎందుకు పనికిరాని వారు ఆయన మాకు అనుగ్రహించిన ప్రగో అయితే మేము కోడా నన్ను తండ్రి మిమ్మల్ని అంగీకరించినాం ఏ ఐదుగో మా హృదయాల్లో మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాము కానీ సజీవ యాగముగా నన్ను తండ్రిదిగో సమర్పించుకోలేని స్థితిని నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాం మీ కనికరి చుక్కని తండ్రి ఏ రక్త ప్రోక్షణ తీసుకొని వస్తుంట నన్ను కడుగు పరిశుద్ధపరచము మమ్మల్ని కడుగుము పరిశుద్ధపరచను తండ్రి ఏ ఐదుగో మరొకసారి నేను ఐదుగో మా నుండి నువ్వు బయటకు మరలా తలుపు తట్టుతున్న దేవుడిగా ఉన్నావు అదిగో ని వాక్యానికి విధేయత చూపే కృప నాకు మాకు దయచేంత ఇదిగో సమర్పణ కలిగిన జీవితం మాకు దయచేంత ఇదిగో పరిశుద్ధమైన జీవితము ఏ ఇదిగోనైనా మన తండ్రి పాపరహితమైన జీవితం నాకు మాకు దయచేంత ఒకవేళ ఇదైనా మీరు ఆకడైతే మీరు మీరు ఆకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండాలి అయినా ఐదుగో అట్టి కృప నాకు మాకు అందరికీ దాయిచ్చేయము కృప చూపించను సహాయం చేయమని అయా నీ బాధముల చెంత సాగిలి పడి ప్రార్థిస్తున్నాను కోస మీ సహాయం దాయి చేస్తారు ఏ మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ రావాలా ఏదిగో మా జీవితాల ద్వారా మీ నామానికి ఘనత రావాలి కోస అట్టి మీకు మహిమ తీసుకుని వచ్చేవారముగా ఏదిగో మీ నామానికి ఘనత తీసుకుని వచ్చేవారిగా నన్ను మమ్మల్ని అందరినీ ఉంచమని అయా ఐదు గారి తండ్రి కేపిఎం టీముని బట్టి వందనాలు ఆయన ఐదుగో చంద్రశేఖర్ సార్ని బట్టి రవివ్రతను బట్టి మిగిలిన మా ప్రియులను బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఐదుగో మా ప్రియులు కూడా దీవించి ఆశీర్వదించము కుటుంబాల్లో ప్రతి ఔషధ తీర్చము తండ్రి అయ్యా ఐదుగోమ్మరి తండ్రి ఎవరైతే మరి తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలకు వెళ్తున్నారో బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటారు ఆయన ఐదుగో మీరేమిటి మహోగు చేయను తండ్రి ఏ ఐదుగో మీకు అనికరం చూపించండి ఎవరైతే ఆర్థిక అవసరం కూడా వెళ్తున్నారు ఆయన ఫిలిపి నాలుగు ప్రకారం ప్రతి ఔషధం మీద తీర్చుకుంటున్న తండ్రి ఏదిగో మీకు అనికరిని చూపించను తండ్రి ఏ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నా ఏ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ఇదిగో ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా సాయం చేయండి ఈ రీతిగా నేనె కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాలన్నింటినీ కూడా కేఎం కుటుంబాలన్నింటినీ కూడా జీవించి ఆశీర్వదించమని ఇప్పుడు పరిచయం చేస్తున్న మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఐదుగో మాకు ఇచ్చిన బట్టి మీకు వందనాలు నీ మెల్లనైన స్వరమును కేవలం వినివారముగా కాకుండా నేను మా హృదయాల్లో నీ వాక్యమును భద్రపరచుకొని వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే కృప నాకు మాకందరికీ దాయచేయమని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మా ప్రియులతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి బిడ్డలతో ఉన్నాయని మరి రీతిగా మీరు బిడ్ల మధ్యలో వాకి పరిచర్ చేయడానికి మీరు చిన్న కృపకై మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తాం ఇదిగో మీ కనికరాన్ని కోరుకుంటూ ముందున్న సమయాన్ని మీ కృప కలిగిన హస్తాలు కప్పచెప్పుకుంటూ మా ప్రభుని మా రక్షకుడు నేనే శాత పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించడానికి వేడుకొంచు నా తండ్రి ఆమె వాక్ సాక్ష్యాలుంటే పంచుకోండి అదే టైం ఉంది మనకి లక్ష్యం పంచండి రేడి క్వశ్చన్ చెప్తే ప్రార్థిస్తాము ఓకే సార్ మన ప్రభుత్వ యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికి కేబిఎం గ్రూప్ బ్రదర్స్ ఇస్తారు కుటుంబిలందరికీ చేసి మనకు వాటి అందించిన నారాజు బ్రదర్ వాళ్ళ ఇంకా ఎవరైతే ఈ ఆరదలో పాల్గొనో సదాకాలం తోడేండిగాక ఆ మెయిన్ ైట్ ప్రైజ్